బ్రహ్మస్పత్యన్మన్మూల సాదరం శ్రీమహానాధిపతాశివ సమా శంకరాచార్యమ్యమాయ వందే గుపరంపరా భద్రం కన్నేభిమదేవా భద్రం పశ్యేమాక్షజ్రాష్టంసూ యశేమ దయ స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టోరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి శాంతిశాశాంతి సంబోధేచ్చిత్తం విక్షిప్త శమేన సకషాయం విజానియా సమప్రాప్తా ధ్యానాన్ని చేసి విధానాన్ని ఈ శ్లోకంలో చెప్పారు చాలా ప్రసిద్ధమైన శ్లోకం దీనికి కరస్పాండింగ్గా గీతలో ఆరో అధ్యాయంలో శ్లోకం ఒకటి అది చెప్పేప్పుడు దీన్ని కోట్ చేస్తారు ఇది చెప్పేప్పుడు దాన్ని కోట్ చేస్తారు వెరీ క్లోజ్లీ రిలేటెడ్ వెర్స్ అది కూడా అది శనై శనై రూపరమేత్ బుద్ధి ధృతి గృహీత ఆత్మసంస్థం మనఃకృత్వా నా కంచిదపి చాలగే ఆరోధ్యాయంలో నా కించిదపి ఆత్మ సంస్థ మన కృత్వా నా కించిదపి చింతగే ఇది ఆరోధ్యాయంలో అంటే ఇప్పుడు చూడండి తెలుస్తూ ఉండడం ఇవే చుట్టూ జగత్తు జగత్తులో ఉండేటువంటి నామరూపాలు ఘటనలు వ్యక్తులు తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే తెలుస్తూ ఉండడమే కాదు అది సత్యమనే ఒక భ్రమలో కూడా మనిషి బతుంటాడు చూడండి ఎంత హానికరము తెలుస్తూ ఉండటంతో ఆగిపోలేదు అది సత్యం భ్రమ కూడా కదా అది మిథ్య అది స్వప్న సదృశము అని తెలుసుకోవడం చాలా కష్టం అది తెలుస్తూ ఉంటాయి దేహం తెలుస్తూ ఉంటుంది చూడండి ఇంద్రియముల వ్యాపారములు చేతులు కాళ్ళు వాటి యొక్క చలనము కొద్ది గొప్ప తెలుస్తూ ఉంటుంది అంతా తెలియకపోయినా తెలిసినంత తెలుస్తుంది ఒకప్పుడు ఇంద్రియం వ్యాప్త ఈ దేహంలోని ఇంద్రియముల కదలికలు కొన్ని తెలియవు ఇప్పుడు గుండె కొట్టుకోవడం అనేది మనకు తెలియదు ఇక్కడికే పేరుకి నా దేహం అండమే కానీ ఆ గుండె ఎక్కడుంది ఇటువైకుందా ఇటువైకుందా ఎలా కొట్టుకుంటుందో ఏమీ మనకు తెలియదు అది డాక్టర్లకి తెలుస్తుంది మనకేం తెలుస్తుంది కానీ ఏవో చేతులు అవి అవి తెలుస్తూ ఉంటుంది జ్ఞానేంద్రియములు తెలుస్తూ ఉంటాయి చూపు రూపజ్ఞానము శబ్దజ్ఞానము అవన్నీ తెలుస్తూ ఉంటాయి ఇమోషన్స్ కామ క్రోధ లోభ మోహ ఇత్యాదులు నెగిటివ్ పాజిటివ్ కూడా నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి అవన్నీ తెలుస్తూ ఉంటాయి బుద్ధి ఎందుకు జ్ఞానము అంటే మనము సంస్కృత భాష వ్యాకరణము అయితే ఇంగ్లీష్లో అనేక విషయాలు తెలుసుకుని ఉండటం అవన్నీ తెలుస్తూ ఉంటాయి అహంభావము నేను అనే అనుభవం అది తెలుస్తూ ఉంటుంది కావండి ఇవి ఏమీ తెలియకుండా ఉన్నప్పుడు మీరేం చేస్తారు నిద్రపోతూ ఉంటారు ఏమి ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఉన్న సర్వము అన్నీ కవర్ అయిపోయా ఇంకేం మిగలలేదు ఈ సర్వము తెలియనప్పుడు మీరేం చేస్తారు నిద్ర నిద్రపోతూ ఉంటాం ఓకే సపోజ్ మీరు ఈ సర్వమును తెలియకుండా తెలివిగా ఉంటే ఏమిటవుతుంది దట్ ఈస్ ది టాపిక్ అది ధ్యానం సాధారణంగా ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ చూసారా ఈ సర్వము నేను నాది అని అనుకుంటా ఈ సర్వము నేను నాది అనుకోవడం అహంకారం మమకారాలు ఇదే అజ్ఞానం ఈ అజ్ఞానం సరే నిద్ర కూడా అజ్ఞానమే ఏమీ తెలియకపోవడం అనే అజ్ఞానం కూడా నిద్రలో ఉండనే ఉంది కాబట్టి ఇక్కడ ఈ ధ్యాన ప్రక్రియ యొక్క స్థారం ఏమిటంటే ఏమీ ఇన్ పర్టికులర్గా ఏమీ తెలియకుండా అట్ ది సేమ్ టైం నిద్ర కూడా పోకుండా తెలివిగా ఉండడం అంటే తెలివి తెలివిగానే ఉంటుంది తప్ప పర్టికులరైజ్ అవ్వదు ఇది తెలుసుకుంటున్నాను అది తెలుసుకుంటున్నాను అలా అవ్వదు తెలివిగానే ఉంటుంది మీరు ఊహించండి దీపం వెలుగుతాను చుట్టూ ప్రకాశింపజేయాల్సిన వస్తువు ఏమీ లేదు దీపం మాత్రం వెలుగుతాను ఆ పరిస్థితి మన ఎందు మన అనుభవానికి తెచ్చుకుంటే అప్పుడు ఆ వెలుతురు నేను ఆ వెలుతురులో ప్రకాశించింది నేను కాదు ఆ వెలుతురు నేను అనే విషయాన్ని మనం అనుభవానికి తెచ్చుకోగలుగుతాం నా కించిదపి చింతే ఏమీ చింత చేయవద్దు ఆలోచన సంకల్పము చేయవద్దు సంకల్పరహిత స్థితిలో ఉండవలసింది అయితే ఇది అభ్యాసం చేసేటానికి వీడు అలర్ట్గా ఉండాలి లేక నిద్రపోతాడు మనస్సుని మీరు దాన్ని థాట్స్ అన్నీ డ్రాప్ చేసి కూర్చున్నప్పుడు ఈ ఎండపిన్స్ని స్లీప్ వచ్చేస్తుంది మనస్సు ఎప్పుడైతే కామైపోతుందో తమో గుణంలోకి వెళ్ళిపోతుంది అది జనరల్గా రజోగుణంలో ఉంటుంది కామైపోతే సత్వగుణంలోకి వెళ్ళొచ్చు తమో గుణంలోకి వెళ్ళొచ్చు తమో వెళ్ళిపోయే ఛాన్స్ ఎప్పుడూ ఉంటుంది అంచేతనే మెడిటేషన్ సెషన్స్ చేసినప్పుడు యాభై మంది కూర్చొని కొంచెం డార్క్ రూమ్లో మెడిటేషన్ సెషన్ నడుస్తుంది సెమై డార్క్ రూమ్లో అప్పుడు దాంట్లో ఒకళ్ళిద్దరు నిద్రపోయేవాడు తప్పనిసరిగా ఉంటారు ఏమన్నాయి అయితే మిగతా వాళ్ళు అందరూ ధ్యానంలో ఫిక్స్ అయిపోయారంటే వాళ్ళ మనస్సు ఇటు తిరుగుతూ ఉంటుంది చాలామందికి కొద్దిమంది ఉంటారు వాళ్ళ మనస్సు చాలా సత్వగుణంలో ఉండి మనం అనుకుంటున్న ధ్యానంలో స్థిరపడతాం తర్వాత మనస్సు ఇటు తిరిగి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు వాళ్ళకు కూడా మనస్సు ఏకాగ్రంగా అనుభవానికి వస్తుంది సో ధ్యానం డిఫరెంట్ లెవెల్స్లో పనిచేస్తూ ఉంటాం సో ఫస్ట్లీ లయే సంబోధయే చిత్తం మీకు కనుక నిద్ర వచ్చినట్లయితే మటుకు దానివల్ల ఏం ఉపయోగం లేదు కనుక లయ కారణములను నిరోధించవలను లయ కారణములు ఏమిటంటే నిద్ర రాత్రి సరిగ్గా నిద్రలుకోలేదు నిద్రాశేషం ఉంది ఇంకా అంటే రాత్రి మీరు పదకొండు గంటల దాకా పడుకోలేదనుకోండి సాధారణంగా అలాగే చేస్తారు కబుర్లు పెట్టుకుంటారు ఆ టైంలో పదింటికి కబుర్లు పెట్టుకుంటారు లేకపోతే పదింటికి ఏదో తిన్నామని పెట్టుకుంటారు అప్పుడు ఏదో స్నాక్ ఏదో ఉల్లిపాయ పకోడిలో వేసుకున్నామనో లేకపోతే మిరపకాయ బజ్జీలను లేదా పిజ్జా తెప్పించుకు తిన్నామనో ఇది మోడర్న్ పద్ధతి ఇలాంటివివో పెట్టుకుంటారు లేదా కబుర్లు పెట్టుకుంటారు లేకపోతే సెల్ ఫోన్ పెట్టుకుంటారు ఇలాంటివి పెట్టుకుని ఏం నిద్రపోరు సరిగ్గా మొన్నడు నిద్రాశేషం ఉంటుంది ఆ కారణంగా వీడు ధ్యానానికి కూర్చోగానే నిద్రపడుతుంది కాబట్టి నిద్రాశేషాన్ని మనం ఓవర్కమ్ చేయాలి నిద్రాశేషం ఉండకూడదు తర్వాత అజీర్ణం ఉన్నట్లయితే నిద్ర వస్తుంది అంటున్నాడు ఆయన ఏదో అన్నాడు అదే ఐ డోంట్ నో హౌ ఫార్ టీకాకారులు ఏదో పెద్దవాళ్ళు ఏం డాక్టర్లు కాదు కదా ఏదో రాశారు తర్వాత ఇంకో కారణం ఏం అంటే బొహ్ వశనం అయితే తప్పనిసరిగా నిద్ర వస్తుంది దాంట్లో ఏం సందేహం కాదు అధికమైన భోజనం చేశారనుకోండి దానివల్ల నిద్ర వస్తుంది అంటే అధికమైన భోజనం అంటే ఎర్లీ మార్నింగ్ మీరు ధ్యానం చేస్తుంటే అధిక భోజన ప్రసక్తి ఎక్కడుంది భోజనం అప్పుడు చేయరు కదా అంటే జనరల్గా అధిక భోజనం చేసి ఓవరాల్ ఓవరాల్గా ఓవర్ ఈటింగ్ సాధారణంగా ఉంటుంది సాధారణంగా కొంచెం వెల్ టు డూ సొసైటీస్లో వెల్ టు డూ ఫ్యామిలీస్లో ఓవర్ ఈటింగ్ ఉంటుంది ఎందుకంటే దేర్ వెల్ టు డూ డబ్బులు ఉంటాయి రిచెస్ ఉంటాయి డబ్బు ఖర్చు పెట్టడానికి ముందు వెనక చూసుకోకర్లా కాబట్టి కిచెన్ బాగా తరోగా పర్ఫెక్ట్గా తయారు చేస్తారు అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి కిచెన్లో కిచెన్లోకి తర్వాత ఆ వెసాలు ఉంటాయి కదా పప్పులు కూరలు ఇవన్నీ తరోగా స్టాక్ చేసి పెడతారు తర్వాత మీరు ఆర్డర్ పాసిటేగానే తయారు చేసి తీసుకొచ్చి ఇవ్వడానికి కుక్కు కూడా ఉంటాడు ఒక మనసుకు నచ్చిన కుక్కును పెట్టుకుంటారు సో నవ్ ద సిచ్యువేషన్ ఈస్ రైప్ ఫర్ ఎ వేస్ట్ లైఫ్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా పెట్టుకుంటే వాడి జీవితంలో వాడు ఎన్నడూ పైకి రాలేదు ఎందుకంటే ఓవర్ ఈటింగ్ చేస్తాడు రిచ్ ఫుడ్ తింటాడు న్యూట్రిషన్ అనేది ఉండదు బాగా రిచ్ ఫుడ్ తింటాడు పని చేయడు ఎందుకంటే కుక్ ఉంటాడు కుక్కు చేస్తాడు అమ్మా వీడు బొఫ్వ శలంలో పడిపోతాడు ప్రతి వాడు అలాగే ఉంటాడు దేఆర్ యూ కెన్ సీ దాట్ యూ కెన్ సీ దాట్ రిచ్ మ్యాన్స్ ప్రొడిక్మెంట్ అంటారు is a rich man's world rich man's predicament we cannot come out of it <coughs> he is a victim of that kontha mandi swami ji lu kuda alla tayaru avutaru deentlo pedda duradrashtam undi vallu kuda em chestarante oka kitchen pettukuntaru well advanced kitchen pettukuntaru with all best facilities kitchen untundi cooking chadu dishes untaru bhaktulu untaru sarva jaskaru very well stacked kitchen untundi సో uh, so they enjoy. అండ్ యాజ్ ద ఎంజాయ్ ఇట్ బికమ్స్ ఇట్ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ చెవులు డయాబెటీస్లు బీపీలు అన్నీ ఉంటాయి డాక్టర్లు టీమ్ ఆఫ్ డాక్టర్స్ సర్వీస్ చేస్తూ ఉంటారు మళ్ళీ వెరీ పిటియబుల్ సిచ్యువేషన్ సో ఇది బొఫ్ వశనం అటువంటి బొఫ్వశనంలో ఉన్నవాడు కూర్చున్నాడు అనుకోండి ధ్యానానికి ఆ బొఫ్ఫన ప్రభావం ఎప్పుడూ ఉంటుంది హీల్ బీస్ మో సో అదొక దోషం అంటే లయ సంబోధయ చిత్తం అన్నదానికి టాపికల్గా ఆ టైంలో మీరు కూర్చున్నప్పుడు లయం వస్తే ఏం చేయాలి ఓవరాల్గా లయం లేకుండా ఇలాగా చూసుకోవాలి అని టీకాకారులు ఆ యాంగిల్లో దాన్ని చూసుకున్నాడే తర్వాత శ్రమ అత్యధికమైన శ్రమ చేశారనుకోండి మీరు అలా నిద్ర వచ్చేసుకుంటుంది ఒకప్పుడు అలా ఉంటుంది విపరీతమైన శ్రమ చేసినప్పుడు రాత్రి నిద్ర పట్టదు శ్రమ అధికమైతే నిద్ర పట్టదు మొన్నటి ధ్యానం టైంలో నిద్రపడుతుంది లేకపోతే ధ్యానము ధ్యానం రావ ఆ పరిస్థితి క్రియేట్ అవ్వాలంటే చాలా కష్టం అది డిస్టర్బ్ అవ్వడం తేలిక తక్కువనే డిస్టర్బ్ అయిపోతుంది మళ్ళీ టు ఫాలో ఇన్ ది ట్రాక్ ఈజ్ వెరీ డిఫికల్ట్ యూ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ అటెన్షన్ టు కమ్ ఇన్ టు మోడ్ ఆ మెడిటేషన్ మోడ్ క్రియేట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఎనివే లయ సంబోధయే చిత్తం ఈయనేమంటున్నాడంటే దైనందిన ప్రబోధాభ్యాసవశాతి ప్రతిరోజు కూడా ఒక టైంకి లేవడం అనే అభ్యాసం చేసుకుంటూ రాత్రి పందరాళ కొడుకోవడం పందరాళి లేవడం ఎర్లీ టు ఎర్లీ ఫుడ్ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేకన్ అన్ని ఫుడ్ ఎర్లీగా ఉండాలి యోగ యుక్తాహార విహారస్య అన్న దాంట్లో ఎనిమిది భోజనం అయిపోవాలి లేట్ డిన్నర్ పనికిరాదు ఎనిమిదింటికి పోయినా అయిపోతే ఓన్ల పావు గంట ఇటువంటి టూలో ఎనిమిది పావు గంట ఇటువంటి టూ వేసి చెప్పిండే అసలు నిజంగా అయితే ఏడు ఏడున్నరకు అయిపో ఎనిమిది ఈజ్ అ రియల్ ఎక్స్ట్రీమ్ ఐ మీన్ లిమిట్ ఎనిమిది పోనీ ఇంకో పావు గంట వేసుకోండి తొందరగా ఫినిష్ చేసేసి నిద్రపోవడానికి ముందు యూ విల్ హ్యావ్ ఇనఫ్ టైం ఎనిమిదింటికి భోజనం పూర్తయిపోయింది అనుకోండి తొమ్మిదిన్నర పది మధ్యలో పడుకున్న పదింటి లోపల పడుకున్నారనుకోండి ఒక గంట సేపు మీరు గంటన్నర సేపు వేక్ఫుల్గా ఉంటారు యాక్టివ్గా ఇటు తిరుగుతూ ఉంటారు పుస్తకం చూస్తారు ఏదైనా చిన్న ధ్యానం కూడా చేయొచ్చు ప్రాణాయామం కూడా చేయొచ్చు అప్పుడు పడుకునే తిరుగుతారు అలా చేయాల్సి ఉంటుంది అలాగే దైనందిన అభ్యాసం చేయాలి అంటే అర్థం ఆర్డర్లీ లైఫ్ ఉండాలి ఆర్డర్ వెల్ ఆర్డర్డ్ ఆ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్లోకి చేయాలి ఆ లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ అవ్వనివ్వకూడదు ఎవరీ స్మాల్ థింగ్ డిస్టర్బ్ కానివ్వకూడదు అంటే ఏంటనమాట ఇంట్లో వాళ్ళని దూరంగా పెట్టాలి వాళ్ళు డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు ఈ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు వీళ్ళందరూ శుభ్రంగా డిస్టర్బ్ చేసి పరిస్తారు వాళ్ళని దూరంగా పెట్టేయాలి లేకపోతే డిస్టర్బ్ అయిపోతుంది రాత్రి పదైన వాళ్ళు పడుకోరు వాళ్ళు పొద్దున ఏడింటి దాకా పడుకుంటారు ఇప్పుడు నాకు నైబర్స్ ఉన్నారు వాళ్ళు రాత్రి పదకుండా అయినా పదకుండా ఉన్న అల్లరి చేసుకునే ఉంటారు నేను పొద్దున్న ఫైన్కు లేచి కొంచెం బయటికి వెళ్ళి నడవడానికి బయటకు వెళ్ళేప్పుడు ఇంకా శుభ్రంగా నిద్రపోతూ ఉంటారు వాళ్ళు శుభ్రమ పోయి వాళ్ళు శుభ్రంగా ఏడు ఏడున్నర దాకా నిద్రపోతారు ఏడున్నరకు నిద్రలేస్తారు తెలుస్తుంది సంగతి ఇందులో తెలుస్తుంది అంటే గోళ వాళ్ళు గోల మొదలైందంటే వీళ్ళు నాకు ఏడున్నర దాకా ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో మనం ఎలా పడుకుంటాం మనం పడుకోవాలి సో వెరీ బ్యాడ్ హ్యాబిట్ రాత్రి పదకొండు వందల దాకా తము తెలుగుగా ఉండడము అల్లరి చేయటము తెలుగుగా ఉన్నవాళ్ళు అల్లరి చేస్తారు ఇంకేం చేస్తారు చాలా గడబిడ చేస్తూ అందరూ ఉంటారు పర్టికులర్గా ఒక్క ఫ్యామిలీ నా మా నైబర్స్ని కాదు అందరూ ఉంటారు ఇండియన్ సొసైటీస్ లైక్ దట్ వెరీ ఇన్సెన్సిటివ్ మీకు వెస్ట్రన్ సొసైటీస్ అలా ఉండదు ఉన్నా నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్పాను మరోలా అనుకోకుండా అది ఏదో పెద్ద ఇష్యూ కాదు వీ హ్యాండిల్ ఆల్ దోస్ థింగ్స్ బట్ ఇలాంటి సమస్యలు ఉంటాయి అంచేత ఈ ఫ్యామిలీస్తో పెట్టుకోకూడదు అంచేతనే ఈ కొడుకులు కోడళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకు దూరంగా పోవాలి మనప్రస్థాశ్రమానికి వెళ్ళిపోవాలి ఈ ప్రసంగం అలాంటిది కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవన వాళ్ళు అలా పెట్టుకుంటారంటే ఇంకా మండు వచ్చి ఎక్కడ కురుకు అది వేరు ఇది వేరు కదా ఇది వారి సమాచారం వానప్రస్థం ఇంకా గట్టిగా మాట్లాడితే సన్యాసం సన్యాసం అక్కర్లేదు కానీ వానప్రస్థం వాళ్ళకి దూరంగా ఉంటే మంచిది ఒకవేళ దూరంగా ఉండం కుదరదు ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏమో ఉంటాయి ఎవరు ఆయన చెప్తాడని మీరు అనుకోవచ్చు కరెక్టే ఐ అప్రిషియేట్ దట్ పాయింట్ ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏమో అటువంటిప్పుడు ఏం చేయాలంటే విత్ ది హోమ్ you have to isolate yourself you have to find a mechanism whereby anti muttanaattu jeevinchatam abhyasam chesuko vaalle em anukovali em anukoru i assure you vaalle em anukoru vaalu they will be very happy vaalu kodiga protest chesthar endukante enduku protest chesthar ante a habit to break aithe adhe edo kuttha dharamanga undadam cheda protest chesthar ee kuttha habit kanaka manu nerpeste dantlo settle avutha ఈ ప్రపంచంలో ఎవరికి వారే యమునా తీరే ఊరికే అలాగే ఇన్స్పైట్ ఆఫ్ అపియరెన్సెస్ వీఆర్ ఆల్ ఎలోన్ ఉన్న రహస్యం చెప్తున్నాయి ఈ ప్రపంచంలో రహస్యం ఏమిటంటే అందరూ కలిసి ఉన్నట్టుగా అనుకుంటారు అలా భ్రమపడుతూ ఉంటారు కానీ ఎవళ్ళు ఎవళ్ళతో కలిసి లేరు అందరూ ఎలోనే ఉన్నారు నటి స్థితి అందరూ అసంగంగానే ఉన్నారు కానీ మేము అసంగంగా లేవు అందరితో కలిసి ఉన్నామన్నట్టుకు భ్రమపడుతూ ఉంటారు కాబట్టి ఊరికే అలాగా అంతలాగా అటాచ్మెంట్ పెట్టుకోవాల్సిన అవసరం సో ఈ విధంగా ఆర్దర్లీ లైఫ్ను చేసుకోవటం కోసం ఇటువంటి శ్రద్ధ వహించి అసంగంగా ఏకాంతంలో వివిక్త సేవీ అయి ఉండాల్సి ఉంటుంది అలాగ ఒక లైఫ్ స్టైల్ని కాన్షస్గా బిల్డప్ చేసుకొస్తే అప్పుడు మీకు ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ లయ లక్షణం చాలా చక్కగా విషయం అవుతుంది విక్షిప్తం శమయత్ పునః మనస్సు విక్షిప్తం అయిపోతూ ఉంటుంది విక్షిప్తం ఎందుకు అవుతుందంటే కామభోగయోహ విక్షిప్తం ఒక్కటే మనకి లేనిదాన్ని కోరుకుంటాము ఉన్నదాన్ని భోగిస్తాము బస్ ఈ రెండు కారణంగానే సకల విక్షేపాలు ఏర్పడతాయి కాబట్టి ఆ కామనలు భోగములు ఎందు ఆసక్తి ఈ భోగాసక్తిను కామనలో అధికంగా ఉండటం అంచేతం లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే చాలా సింపుల్గా ఉండాలి వెల్ ఆర్డర్డ్గా ఉండడం ఒక ఆస్పెక్ట్ వెరీ సింపుల్గా ఉండడం ఇంకొక ఆస్పెక్ట్ చాలా సింపుల్గా ఉండాలి పర్టికులర్లీ సింపుల్గా తయారు చేయాలి దాన్ని ఇప్పుడు భోజనం ఉందనుకోండి రెండు కూరలు పప్పు పులుసు చారు తర్వాత ఏమో అప్పడాలు పెరుగు పచ్చడి ఊరగాయి దెన్ ఒక పండు ఒక స్వీటు ఇలా ఉందనుకోండి షుడ్ నాట్ బి లైక్ దాట్ ఏదో పెళ్లిగారు పోయిందాలి ఓ కూర పప్పో పులుసు ఏదో ఒకటే రెండు కాదు ఆ పులుసులో వేసి పప్పులో పారాయండి చింతపండు అవతల పారాయండి చింతపండు అసలు వాడద్దు ఆ పులుసులో వేసి వేవో ఉంటాయి కదా ఆ కూర ఉన్నారో పప్పులో పారాయండి ఆ పోపుదో దీనికే పెట్టేసేయండి అడిగి మెర్చిది టు ఒక ఐటెం గొప్ప అవసరం మనకున్న ప్రోటీన్ అది ఒక్కటైట తర్వాత లైట్గా పెరుగు కానీ మర్చిక్ కానీ ఓ చట్నీ లేకపోతే పిక్కిలు ఎదర్ది సర్ దాట్ ఓ పండు ముక్క అకేషనల్ ఎఫ్ ఫ్రూట్ సింపుల్ న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయాలి కానీ భోగాన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయకూడదు అంటే రుచులు భోగానుభవం పెరిగే ప్రయత్నం చేయకూడదు న్యూట్రిషస్గా ఫుడ్ ఉండాలి ఉదాహరణకి వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఐ డోంట్ నో ఐ డోంట్ యూ యూ డూ దట్ టిల్ మరి మీరందరూ పెద్ద పెద్ద విద్యావంతులు సైన్స్ వాళ్ళు బాగా చదివిన వారు యూ ఐ డూ దట్ ఐ ఫెయిల్ టు అంటర్ నా గురించి మీరు నా తండాలను పడతాను చెప్తకాయ వైట్ రైసు ఆవకాయ కలుపుకుని నూనె వేసుకుని అలా కాబట్టి న్యూట్రిషస్ యాంగిల్లో వి హావ్ టు మేక్ ఇంప్రూవ్మెంట్ కానీ భోగం యాంగిల్లో ఇంప్రూవ్మెంట్ చేయకూడదు అల్టిమేట్ గా రసనేంద్రియం జితం సర్వం జితే రసే ఆ రసనేంద్రియం దగ్గరే మనిషి ఫెయిల్ అయిపోతారు తర్వాత మనకు ఉండేది వ్యాధులలో సగం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రసనేంద్రియాన్ని బట్టి వస్తాయి ఈ మిగిలిన కొద్దిపని పెద్ద వయస్సును బట్టి కాబట్టి సో విక్షిప్తం ఇన్ని కారణాలుగా మనస్సు విక్షేపాన్ని చెందే అవకాశం ఉంటుంది ఆ విక్షేపాన్ని తగ్గించాల్సి ఉంటుంది ఒక పద్ధతి ఏం చెప్పారంటే ఇది బౌద్ధ బుద్ధిస్ట్ మెడిటేషన్ వాళ్ళు మెడిటేషన్లో చాలా నిష్ణాతం బుద్ధిస్ట్ మెడిటేషన్ వాళ్ళు చెప్పిన ప్రిన్సిపుల్స్ దీనికి బుద్ధిస్ట్ లిటరేచర్ నుంచి వచ్చిన వెరసది గౌడపాదాచార్యులు అంటే బుద్ధిస్ట్ హిందూయిజం అంతా కలిసి ఉంటుంది నా క్వచిత్ ప్రతిష్ఠితం చిత్తం ఉత్పాదనీయం అని చెప్పాడు బుద్ధిస్ట్ లిటరేచర్లో ఉంది ఏ మహాత్ములు చెప్పాడో నాకు తెలీదు ఏ అంశం మీదైనా సరే మనస్సు స్థిరంగా దాని మీద కూర్చునేట్లా చేయొద్దు నా క్వచిత్ ప్రతిష్ఠితం చిత్తం ఉత్పాదనీయం ఇప్పుడు ఓ మాల ఉందనుకోండి సపోజ్ మాల జపం చేసుకునే మాల ఇప్పుడు జపానికి జపంలోనే మాల అక్కర్లేకుండా జపం చేసి స్టేజీకి వీడు వెళ్ళాలి క్రమంగా బట్ స్టిల్ హీ హోల్డ్స్ ఆన్ టు ఏ మాలా జపమాల యూనివర్సల్గా అందరూ చేసే పని గుడ్ ఇప్పుడు ఆ జపమాలని వీడు నేపాల్ నుంచి స్పెషల్గా పదహారు ముఖాల రుద్రాక్షలు తెప్పించి పదివేల రూపాయలు ఖర్చు పెట్టి దానికి ఇంత బంగారం పెట్టి దాని దాన్ని ఎలా తయారు వీళ్ళు అది చాలా ఖరీదు లక్ష రూపాయల ఖరీదు ఉంది ఇప్పుడు ఎప్పుడైతే మీరు అలాగ జపమాలను తయారు చేశారో మీ చిత్తం అక్కడ ప్రతిష్ఠితం అయిపోతుందా ఉదా ఇట్ గెట్స్ ఫిక్స్డ్ ఇన్ దట్ ఆబ్జెక్ట్ ఆ పొరపాటు చేయకండి చిత్తము ఏ వస్తువునందు ఫిక్స్ అయ్యేటువంటి పరిస్థితిని మీరు కలగనివ్వద్దు దేని మీద ఫిక్స్ అవ్వకూడదు చిత్తం దేని మీద ఫిక్స్ అవ్వనివ్వద్దు వస్తువు అది క్వచిత్ అంటే తస్మిన్నపి పురుషే ఏ వ్యక్తి మీద ఇప్పుడు ఎవరిలో కలవడానికి వస్తారు వస్తారు మాట్లాడతారు వెళ్తూ ఉంటారు అలా కాకుండా మీరేం చేస్తారంటే సపోజ్ నేను మహాత్ముల దృష్టిగా చెప్తున్నాను ఓ నలుగురు ఐదుగురు శిష్యుల్ని గట్టిగా పెట్టు కూర్చుంటారు వాళ్ళు ఆంతరంజిక శిష్యులను పెట్టుకుంటారు ఏమైపోయింది చిత్తం అక్కడ మళ్ళీ లేదా అలాగే ఓ ప్లేసు దిస్ ఇస్ మై ప్లేస్ అని ప్లేస్ మీద చిత్తం ప్రతిష్ఠితమవుతుంది వ్యక్తి మీద ప్రతిష్ఠితమవుతుంది వస్తువుల మీద ప్రతిష్ఠితం అవుతుంది సో so, కాబట్టి సాధువులు కూడా ఒక దానిపై చిత్తము స్థిరముగా తగులుకునేటువంటి అవకాశము రాకుండా చూసుకోవాలి అది తయారవుతున్నప్పుడే చూసుకోవాలి ఓకే ఇది ఇలా బిల్డప్ అవుతుంది స్లోగా దీని మీద మనస్సు గట్టిగా తగులుకునే అవకాశం ఉంటుంది అని కాబట్టి దీన్ని మనం బిల్డప్ కానివ్వద్దు అని అక్కడికక్కడికి ఖుంచ్ చేయాలి ఆ విధంగా ఈ జగత్తులో ఏ వస్తువు కానీ ఏ వ్యక్తి కానీ ఏ రిలేషన్ కానీ ఏ పరిస్థితి కానీ ఏది కూడా మనస్సుని గట్టిగా తగులుకునేట్లా చేయదగ్గది ఏదీ లేదు ఈ సృష్టిలో ఏదీ కూడా లేదు ఆ స్థితికి చేరుకోవాలి ఆకాశం వల్లే తయారవ్వాలి కాబట్టి విక్షేపాన్ని ఎంత బాగా తగ్గించగలము ఎందుకంటే లోకంలో మనిషి ఈ జగత్తులో ఉండే విషయాల వెంట ఎందుకు పరిగెడతాడు ఆనందం కోసం ఆనందం ఈ స్వరూపంలో తప్ప బయట లేనేలేదు మీ ఆత్మనిష్టలో మీరుంటే అక్కడి నుంచి సకల బ్రహ్మానందం అదే తర్వాత ఈ రెలిజియస్ మైండ్ ఉన్నవాడు పూజలు అవి కర్మలు అవి చేస్తూ ఉంటాడు ఉపాసనలు వి చేస్తూ ఉంటాడు దేనికోసం దేవుడు కోసం ఆ దేవుడు అదిగో అసత్యద్రూపంగా ఉన్నాడు ade devu there is no other god this is the only god you take it from me your consciousness pure is the only god you worship that god there is no other god mara other god ante ramudu unnadu kada ante ee chaitanyame ramudu laga <laughs> kanapaduthundi chetra ramudu ayinattu ga nu itharamu annattu ga nu ee atma chaitanyame kanapaduthundi కృష్ణుడైనట్టుగాను ఇతరమైనట్టుగాను ఈ ఆత్మ చైతన్యమే కనపడుతుంది అలా కనపడుతుందంట వాస్తవంలో అది రాముడు కాదు కృష్ణుడు కాదు ఆత్మ చైతన్యమే కానీ రాముడు అన్నట్టుగాను ఏదో ఒక హిస్టారిక్ పర్సన్ అన్నట్టుగాను ఒక రూపము గలది అన్నట్టుగాను నాకంటే భిన్నము అన్నట్టుగాను అదే చైతన్యమే భాషిస్తూ ఉంటుంది దట్ ఈస్ ది ట్రూత్ కాబట్టి లౌకికులో ఏ ఆనందాన్ని అన్వేషిస్తున్నారో అది మీ స్వరూపంలో ఉంది వైదికులు ఏ దేవుణ్ణి అన్వేషిస్తున్నారో అది మీ స్వరూపంలో ఉంది కాబట్టి దేనికోసం మీరు ఈ లోకంలో తిరగాల్సిన సందర్భం ఏమిటి అసలు ఏమీ లేదంటే కాబట్టి మనస్సులో విక్షేపహేతువులను గుర్తుపట్టి వాటన్నిటినీ కూడా తిరస్కరించుకుంటూ పోవాలి కామభోగములు విక్షేపహేతువులు తర్వాత మనస్సు ఎక్కడా కూడా ఫిక్స్ అయిపోకుండా చూసుకోవాలి ఆ విధంగా చేయాలి మైండ్కి రెండు స్టేట్స్ ఉంటాయి వాటర్ లైక్ హనీ లైక్ నీరు వలె తేనె వలె నీటిని డిస్టర్బ్ చేస్తే చాలాసేపటికి కానీ మళ్ళీ కామ్ అవ్వదు నీటిలో చలనం వచ్చిందంటే ఎప్పటికో మళ్ళీ ఫోర్ మినిట్స్కో ఫైవ్ మినిట్స్కో మీరు ఒక కప్పులో నీళ్లు పోసి కదిపారనుకోండి అది మళ్ళీ కథ అన్ని కథలి కలిపే దాని స్థితికి రావాలంటే ఓ నిమిషం పడుతుంది తేనికి చలనం కలిగిస్తే ఆల్మోస్ట్ ఇమీడియెట్లీ ఇట్ గోస్ బ్యాక్స్ టు ఇట్స్ నార్మల్ స్టేట్ ఇప్పుడు మన మనస్సు వాటర్లాగా ఉన్నది దాన్ని తేనెలాగా తయారు చేయాలి అంటే దాంట్లో చలనాన్ని తీసుకురావడం కష్టం నిక్షేపాన్ని తీసుకురావడం కష్టం ఒకవేళ బయట నుండే పరిస్థితి ఇంకా ఏదో కొంత సంసార ఆసక్తి కారణంగా విక్షేపాన్ని తీసుకొచ్చినా ఆ విక్షేపము చాలా తొందరగా సెటిల్ అయిపోతుంది అసలు మనిషి డిస్టర్బ్ే అవ్వడు ఒకవేళ డిస్టర్బ్ అయినా చాలా తొందరగా మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తారు వాటర్ ఉందనుకోండి చాలా క్విక్గా డిస్టర్బ్ అయిపోతుంది డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేట్కి రావడానికి చాలా టైం తీసుకుంటుంది సో ఆ రకంగా మనము ఈ పరిస్థితిని మనస్సును ఆ రకంగా నీ నీరు అనే స్థితి నుండి తేనె అనే స్థితికి మనస్సును నడిపించాలి విక్షిప్తం శమయత్ పునః అలా చేయాలంటే మనస్సులో ఉండేటువంటి ఇమోషన్స్ నెగిటివ్ ముందు నెగిటివ్ ఇమోషన్స్ అన్నింటినీ తీసిపారేయాలి కామత్రోహాది ఇమోషన్స్ని తీసిస్తే పాజిటివ్ ఇమోషన్స్ అంత పెద్ద డిస్టర్బెన్స్ దయ కరుణ మొదలైనవి అవంత పెద్ద డిస్టర్బెన్స్ని కలిగించవు నెగిటివ్ ఎమోషన్స్ని మాత్రం తీసిపాలి ఉండని ఉండనివ్వకూడదు ఆ రకంగా మనస్సును తయారు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి ఘటహాస్తి పటహాస్తి అని ఈ రకంగా ఘటపటాది జగత్తులో పదార్థాలు ఎన్నైతే ఉన్నాయో వాటి ఎందున్న అస్తిత్వమే ఈశ్వర్ ఘటపటాది నామరూపములు మిథ్యా ఆ నామరూపములకు మూలంలో ఉండే అస్తిత్వం ఏది కలదో అదే అదే బ్రహ్మాదే తర్వాత ఒక ఇమోషన్ కానీ ఒక జ్ఞానము కానీ ఘట జ్ఞానము పటజ్ఞానము అదే ఒక ఇమోషన్ ఒక కామన ఒక భోగానుభవము ఏమి కలిగినా వాటిలో ఉండే మూలము జ్ఞానమే అచితే చైతన్యమే ఇప్పుడు సర్వ జగత్తునికి అధిష్టానమైన సత్ మనిషి యొక్క జాగ్రత్త అవస్థకంతకీ జాగ్రత్త అవస్థలో కలిగే అనుభవాలన్నిటికీ మూలంలో ఉండే చిత్ ఈ రెండు వేరు కాదు ఈ రెండు ఒకటే ఏది సత్ అది ఏ చిత్ ఏది చితో బ్రహ్మ అయితే సత్ అధిష్టాన సత్ అనే ధ్వ అనే అనే దృష్టికోణంలో దానికి బ్రహ్మ పేరు అధిష్టాన చిత్ అనే దృష్టికోణంలో దానికి ఆత్మాని పేరు పేరు మారింది తప్ప సత్ ఫోకస్ చేసినప్పుడు బ్రహ్మన్నము చిత్తును ఫోకస్ చేసినప్పుడు ఆత్మాన్నము వాస్తవంలో అది ఒకటే తత్వము ఆత్మతత్వాన్ని తెలుసుకో దాని ఎందు నిలిచి ఉండవలను దాన్ని స్మరిస్తూ ఉండవలను తర్శ స్మృతి తత్ర దృఢైవ నిష్ఠ అన్నారు రమణ భగవాన్ ఆత్మస్వరూపాన్ని స్మరించుట అంటే గట్టిగా ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుతే విక్షిప్తం శమే పునః భాష్యకారులు ఏమంటారు మన జ్ఞానాభ్యాస వైరాజ్యద్వేనా లీనం సంబోధయేన్మన ఈ విధంగా ఈ రెండు ఉపాయముల చేత రెండు ఉపాయములంటే క్రితం శ్లోకంలో రెండు ఉపాయాలు చెప్పారు ఒకటేమిటి చెప్పారంటే దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాన్ని నివర్తయేది అది వైరాగ్యోపాయం వైరాగ్యం అనే ఉపాయం రెండో ఉపాయం ఏం చెప్పారంటే అజం సర్వమనుస్మృత్య జాతన్నైవ తు పశ్యతి దాన్ని జ్ఞానాభ్యాసం అంటారు ఆ విధంగా జ్ఞానాన్ని అభ్యసించాలి అజ్ఞానాన్ని అభ్యసించకూడదు జ్ఞానాన్ని అభ్యసించాలి ఎప్పుడైనా ప్రమాద విషాత్తు ప్రమాద విశాత్తు లేకపోతే ఒక ఇన్సిడెంటల్ సిచ్యువేషన్లో నేను పుట్టాను అంటే పర్వాలేదు కానీ దాన్ని అభ్యాసం చేయకూడదు వాడు సెన్సస్ వాడు వచ్చాడు నువ్వు ఎప్పుడు పుట్టావు నేను ఫలాపుడు పుట్టాను ఓకే అవతలికి పోతాడు అక్కడికి సరే ఇంకా మళ్ళీ ఆ తర్వాత నేను పుట్టాను నేను పుట్టాను అంటూ కూర్చోకూడదు అజ్ఞానాన్ని అభ్యాసం చేయకూడదు చాలా తప్పు జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి జ్ఞానాన్ని ఎలా అభ్యాసం చేయాలి అంటే అజం సర్వ మనుస్మృత్య జాతన్నైవత నాకు పుట్టుక లేదు నేను మరణించబోగుటలేదు అనే సత్యాన్ని తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి తర్వాత అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అహం వైశ్య అలా అభ్యాసం చేయకూడదు ఎప్పుడైనా అవసరం వస్తుంది ఓ సందర్భంలో అలాంటి అవసరం వస్తుంది ఓకే టు ఇట్ ఆ సందర్భంలో అలా వస్తుంది ఇప్పుడు సాధువులు అందరూ ఈ టేబుల్ మీద కూర్చోండి భోజనానికి అంటారు ఏదైనా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కోవంపుతో వెళ్ళారనుకోండి సన్యాసులకు అక్కడ ఓ కార్నరు ఓ లైన్ పెట్టారు అక్కడ కూర్చుని భోజనం ఉంటారు ఏమంటే ఆత్మ బ్రహ్మ సన్యాసి కాదు ఏమీ కాదని వెళ్ళి మీరు అక్కడ కూర్చోవడం నేను వెళ్ళి మరో చోటు కూర్చోవడం అది సందర్భంగా ఉండదు అప్పుడు అక్కడ అహం సన్యాసి అనే ఒక అధ్యారోపాన్ని నెట్టి మీద వేసుకొని అక్కడ కూర్చుని భోజనం చేసే అంతేగాని దాన్ని అభ్యాసంలో పెట్టకూడదు అహంగృహస్థ అహం గృహస్థ అంటే పొద్దున్న వెళ్ళి పాలు తీసుకురావాలి తర్వాత వెళ్ళి కూరగాయలు కొనుక్కురావాలి ఇంట్లో ఏదైనా చిన్న చిత్తగా పనుంటే చేసి పెట్టాలి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి ప్రేమ ఇవ్వాలి ధనాన్ని అది ఇవ్వాలి అది గృహస్థ అంటే అంతేగాని అహం గృహస్థ అహం అది గృహస్థ కాదు డూ యువర్ డ్యూటీ అండ్ బీది ఆత్మ కాబట్టి అజ్ఞానాన్ని అభ్యాసం చేయకూడదు ఎప్పుడు అజ్ఞానాభ్యాసం చేస్తే జ్ఞానాభ్యాసం ఎక్కడ ఉంటుంది తూర్పుకు వెళ్లాల్సింది పడమరు వైపు పయనిస్తున్నట్టుగా ఉంటుంది అంచేత అలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదు సాధపడదు జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి అజ్ఞానం ఉంటుంది అకేషనల్గా అభ్యాసం మటుకు జ్ఞానానికి అదో ఒక ఉపాయం రెండవ ఉపాయము దుఃఖము సర్వమనుస్మృత్య కామభోగాన్ని నివర్తయ్యేది ఈ భోగాల్లో సర్వము దుఃఖమే తప్ప దీంట్లో సుఖము లేదు అనే స్వామీజీ ఈవేళ ఆ మంచి ఫస్ట్ క్లాస్ మిరపకాయ బజ్జీలు ఉన్నాయి తెప్పిస్తాం అందరికీ పంచిపడతామంటే వద్దు ఎందుకని సాయంకాలం పూట స్నాక్ అనవసరం దాంట్లో ఆయిల్తో చేసిన స్నాక్ మరీ అనవసరం ఈ మిరపకాయ బజ్జీలు తినడం అది కడుపులో అంట వస్తుంది అది ఇంకా అనవసరం రా ధ్యానానికి అడ్డు కాబట్టి వద్దు ఇదంతా దుఃఖం దుఃఖం సర్వం ముఖ్య కాల్ నో అది వైరాగ్యాభ్యాసం సో ఆ రకంగా ఈ రెండు ఉపాయముల చేత మీరు జీవితాన్ని సరి చేసుకోవాలని చెప్పడం అయినది అలా చేసుకుంటూ ఉంటే మీరు ధ్యానం పనికొస్తున్నప్పుడు ఆ ధ్యానంలో ఇంకో చిన్న ఆటంకం వస్తుంది అదేమిటంటే లయము సుషుప్తము అలా లీనమైపోతుంది మనస్సు ఎందుకంటే దానికి ఆ విక్షేపం విక్షేపం తగ్గితే ఆ మహానం కలు ప్పుడు స్కిన్కి డిసీజ్ వచ్చింది అనుకోండి దురద వేస్తుంది గోకితే గోకినప్పుడు సుఖంగా ఉంటుంది గోకుణం అయిపోయిన తర్వాత మంట పడుతుంది కాబట్టి గోకినప్పుడు సుఖానికి ముందు వెనుక ఏముంది దుఃఖం ఉంటుంది అది స్కిన్ డిసీజ్ మనస్సు అలాంటి యొక్క రజోగుణం అలాంటి అది మైండ్ ఈజ్ ఇన్ పెయిన్ ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఇన్ పెయిన్ Therefore, it దెర్ ఫోర్ ఇట్ సీక్స్ ప్లెషర్ దుఃఖం సర్వం అది నేను చెప్తున్నా దెర్ pleasure. ఇట్ సీక్స్ ప్లెషర్ ప్లెషర్ అయిపోయిన వెంటనే ఏముంటుంది మళ్ళీ పెయిన్ ఉంటుంది సో ఇది రజోగుణం ఇది విక్షేపం మీరు స్కిన్ డిసీజ్లో ఉన్నదానికి మందు వేసారనుకోండి మందు వేస్తే డిసీజ్ పోయింది పోతే దురద వేయదు గోకక్కర్లేదు గోకేపుడు ఉండేటువంటి ఆ రకమైన సుఖం లేదు కానీ ముందు వెనకాలండే దుఃఖం కూడా లేదు రెండూ కూడా అవతలిపోయాయి ఇప్పుడు ఎలా ఉంటుంది హ్యాపీగా ఉంటుందా ఉండగా లేకపోతే మళ్ళీ ఆ స్కిన్ డిసీజ్ వస్తే మేము గోక్కుంటామని హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ మనస్సుకి హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఆ దురద్రవేయటం గోక్కోవడం అనే సమస్య పోయిన స్కిన్ లాగా ఆ మనస్సుకి ఆ ప్లెషర్స్ని సీక్ చేయడం ప్లెషర్కి ముందు వెనక ఉండేటువంటి పెయిన్ లేకపోవడం అనేటువంటి ఒక ప్రశాంతి మనస్సుకు లభిస్తుంది మనస్సు మహానందాన్ని పొందేసి అది లీనమైపోతుందంటే అది నిద్రలో పెడిపోతుంది హ్యాపీగా సో అతి నిద్ర అనే స్థితి రాకూడదు మనస్సుకు అతి నిద్ర వచ్చేస్తుంది అంతకుముందు విక్షేపం నుంచిపోయి ఇప్పుడు అతి నిద్రలో పడుతుంది మేడం ఆ దోషం రాకూడదు ఎంత అవసరమో అంతే నిద్ర ఇందులో మనం సాధన కూర్చున్న వాళ్ళు ఇప్పుడు నిద్రపోయే టైం కాదు కాబట్టి మనస్సుని మీరు లేవగొట్టండి అంటే ప్రాణాయామం చేసి తర్వాత కపాలభాతీ చేసి లేకపోతే లేచి నిలబడి దాన్ని ఇందాక కూడా చెప్పాను నిద్రాశేషము ఇలాంటి దోషాలు రాకుండా చూసుకుంటూ భోజనం అధిక భోజనం చేయకుండాట అనే దోషం కూడా పరిహరిస్తూ అధిక భోజనం చేయుట అనే దోషాన్ని పరిహరిస్తూ ఈ విధంగా ధ్యానానికి కూర్చున్నప్పుడు మనసు లేనమయ్యే పరిస్థితిని లేకుండగా మీరు జాగ్రత్త పడాలి లేనం సంబోధం మనహి ఆత్మ వివేకదర్శన యోజయేత్ యా తర్వాత మనస్సుని ఆత్మ కంటే మనస్సు విలక్షణమైనది దీని ఆత్మ వివేకము ఈ వివేకాన్ని మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి మనస్సు ఉంటుంది మనస్సుని వాచ్ యు ఆర్ నాట్ యువర్ మైండ్ ఇది జీవితంలో అత్య చాలా ఉన్నతమైన శ్రేణికి చెందిన ఉపదేశం ఏమిటి యు ఆర్ నాట్ యువర్ మైండ్ ఈ ఉపదేశం మీకు వేదాంతంలో త్రాపీ మాండూక్యం వంటి దాంట్లోనే లభిస్తుంది తప్ప ఇంకెక్కడా లభించదు యు ఆర్ నాట్ యువర్ మైండ్ ఇది ఒక సూత్రంగా పెట్టుకుని మీరు దాని మీద వర్కౌట్ చేయాల్సి ఉంటుంది నేను కొంచెం గట్టిగా చెప్పడం నాకు అలవాటు ఎందుకంటే ఈ వెరీ క్రిటికల్ వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్ మనం మైండ్తో ఐడెంటిఫై అయిపోతూ ఉంటాం ఎవరి వెరీ టైం మైండ్ యొక్క మూమెంట్ నా మూవ్మెంట్ అయిపోతుంది మైండ్లో జెలస్ ఏ వచ్చిందనుకోండి ఐ ఆమ్ జెలస్ మైండ్లో అన్హాపీనెస్ వస్తే ఐఆమ్ అన్హ్యాపీ మైండ్లో ఉత్సాహంగా ఉంటే ఐఆమ్ చీఎఫ్ ఫుడ్ అంటే ఈ విధంగా మనం ఆల్ ది టైమ్ మైండ్ తోటి ఐడెంటిఫై అయిపోతూ ఉంటాం మైండ్ ఏమంటుందంటే లైఫ్లో అన్ని మనకి ఆటంకాలే వచ్చాయి మనకి ఎప్పుడు దుఃఖమే అధికంగా ఉంది అని అంటుంది మనస్సు అనగానే ఐఆమ్ అన్హ్యాపీ స్ట్రైట్ అవే ఇంకో గివెన్ సిచ్యువేషన్లో దిస్ ఈజ్ వెరీ ఫేవరబుల్ టు మీ మైండ్ అంటుంది వెరీ ఫేవరబుల్ సిచ్యువేషన్ అంటుంది వెంటనే It is to me ఇట్ ఈజ్ ఫేవరబుల్ టు మీ అనే ఐడెంటిఫికేషన్ ఈ ఐడెంటిఫికేషన్స్ చాలా హానికరమైన ఇవి ప్రతి వాళ్ళు చాలా కాషస్గా వీటిని పరిహరించాల్సింది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి రండి రండి అని మనని చాలా ప్రేమగా ఇన్వైట్ చేస్తే వీ ఫీల్ ఫీల్ ఎగ్జల్టెడ్ చాలా ఎంతనే ఉత్సాహం కలిగి వెళ్ళారనుకోండి మంచినీళ్ళు అడగలేదు భోజనం చేస్తారన ముఖం చేసి ఎవడో చూడలేదు we get frustrated. అరే వాట్ హ్యాపెన్ వై ఆర్ దీస్ పీపుల్ లైక్ దీస్ అని సో అంటే అర్థమేంటి మైండ్లో ఒక ఒక మోడ్ క్రియేట్ ఒక మూడు క్రియేట్ అవుతుంది అండ్ ఈ స్ట్రైట్ వే ఐడెంటిఫై విత్ దట్ మూడ్ ఈ పరిస్థితిని బ్రేక్ చేయాల్సి ఉంటుంది దిస్ ఐడెంటిఫికేషన్ విత్ ది మైండ్ హ్యాస్ టు బి బ్రోకెన్ ఎప్పటికీ ఆత్మతోటి మనస్సుకి వివేకాన్ని అలా దర్శిస్తూ ఉండాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనస్సులో వచ్చే ఇమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాచ్ చేస్తో వాటితోటి ఐడెంటిఫై కాకుండా వివేకాన్ని నిలబెట్టుకోవాలి దీంట్లో రహస్యం ఏంటంటే గురు గురువు అని చెప్పేసి ఒక ఫిజికల్ ఎంటిటీ మీద టూ మంచి డిపెండెన్స్ మంచిది కాదు దానివల్ల ఉపకారం ఉండదు జిడ్డు కృష్ణమూర్తి మొదలైన పెద్దలు ఇదే చెప్పారు వాళ్ళు గురువుని తీసి పారాయమని చెప్పలేదు అలాగంటే భ్రమ కలుగుతున్నాం అది వాళ్ళు ఏమన్నారండి ఇప్పుడు సపోజ్ మీరు ఆలోచించండి సపోజ్ ఒక గురువు ఉంటాడు వంద మందిని పోగేస్తారు వీళ్ళందరూ కలిసి గురు గీతను మొదలు పెడతారు లేకపోతే ఎలాబొరేట్గా గురు స్థుతి మొదలు పెడతారు గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ టో ఆర్కెస్ట్రా తప్పెట్లు తాళాలు మొదలు పెడతారు క్యా గురు మహారాజ్ యా బాధ ఎందుకండి అనవసరం కదండి ఈ తప్పెట్లు తాళాలు ఆర్కెస్ట్రాలు ఏ లేకపోతే గురు పాద పూజ అని మొదలు పెడతారు మొదలుపెట్టి చాలా ఎలాబరేట్గా పదపూజేస్తారు కేవలం ఛార్జెస్ అది మరీ అద్భుతం ఛార్జెస్ లేని చోట చాలా ఎలాబరేట్గా వస్తారు మొత్తం ఫ్యామిలీ అంతా వస్తారు పట్టు పట్టు పంచెలు పట్టు చీరలు పట్టు డ్రెస్సెస్ వేసుకుని పిల్లల్ని వేసుకొని వస్తారు బొట్లు పెట్టేసుకుని పూజా ద్రవ్యాలు పళ్ళు ఫలాలు పెద్ద పేరఫెర్మయలు అయ్యేతో వస్తారు ఈ గురుమహారాజ్ అనేవాడిని వాడిని ఆ సోఫాకి కట్టేస్తారు కదలడానికి వీరలేదు వాడి కాళ్ళు ప్లేట్లో పెట్టేసి ఇంకా రుద్రాభిషేకం చేసినట్టుగా కాళ్ళకు అభిషేకం చేసేస్తారు ఏం పువ్వులు తీసుకొచ్చి వేసేస్తారు గుట్టలు గుట్టలు పువ్వులు వేసేస్తారు పాలు పోసేస్తారు తేనె పోసేస్తారు అన్నీ చేసేస్తారు ఆ కాళ్ళకి చేసేసి తర్వాత పళ్ళు ఫలాలు దక్షిణలు వస్త్రాలు వాళ్లకు ఉన్న విభవాన్ అంతా దిస్ ఈజ్ ది రిచ్ మ్యాన్స్ వరల్డ్ ఐటలూ వాళ్ళకు ఉన్నటువంటి సంపదను అంతని కూడా ప్రదర్శించేసి దండం పెట్టేసి స్వా స్వామీజీ సెలవు అని లేచక ఆత్మ లేదు వివేకము లేదు ఏమీ లేదు తెలుగు ఇదొంత వేస్ట్ కదా ఇది చూసి జిడ్డు కృష్ణమూర్తి ఏమన్నాడంటే బ్యానిష్ ఆల్ ఆఫ్ దిస్ సమ్ ఇది న్యూసెన్స్ అయిపోయింది దీన్ని బ్యానిష్ చేసి పారే దాంతో ట్రెడిషనల్ సర్కిల్స్లో ఎటువంటి ప్రచారం మొదలుపెట్టారు ఆనాడు బుద్ధుడి మీద ఎటువంటి ప్రచారం చేసి బుద్ధ ధర్మాన్ని దూరంగా తెరమేసినట్టుగానే ఈ మధ్యకాలంలో జిడ్డు కృష్ణమూర్తి అంటే యాంటై గురువు అని ప్రచారం మొదలుపెట్టారు మొదలుపెట్టి అంచేతనే మీకు నేను ఎరుగుతున్నాను మా కొలీగ్స్లో కూడా చాలామంది ఎరుగుతున్నాను జిడ్డు కృష్ణమూర్తిని వాళ్ళు ముట్టుకోరు చదవరు జిడ్డు కృష్ణమూర్తి ఇలా చెప్పాడు వద్దండి అది మనకి గురువుని కాదంటాడు అని అంటే ఆయన గురువుని కాదంటాడు ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఆయన ఏం చేస్తాడంటే కూర్చోవేసి కూర్చుంటాడు మైక్ పెట్టుకుంటాడు వంద మంది వస్తారు పాఠం చెప్తాడు మరి అది గురువు కదా ఆయన గురువుని కాదన్నట్టు అయిందా గురువుని కాదంటే ఏమనాలి పాఠం చెప్పమని ఎవడన్నా వస్తే పాఠం లేదు ఏమీ లేదు గురువు లేదు వెళ్ళిపోతే సరే గురువును ఆయన అలా చేయడు చక్కగా ఇన్విటేషన్ చేస్తే వస్తాడు మైక్ పెట్టించుకుంటాడు క్లాసులో పాఠం చెప్తాడు ఉపన్యాసం చెప్తాడు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తాడు కానీ ప్రతి ఉపన్యాసంలో మాట చెప్తాడు నేను చెప్తున్నాను కాబట్టి అది సత్యం అని కాదురా నువ్వు ఆలోచించు నేను ఎక్స్ప్లోర్ చేసుకున్నాను నువ్వు కూడా ఎక్స్ప్లోర్ చేయవు ఇప్పుడు ఇమోషన్ ఉంది జలసీ కామనా డిజైర్ యాంగర్ జలసి ఇలాంటి ఇమోషన్లు ఉన్నాయి ఐఎమ్ సేయింగ్ ద ఇమోషన్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్ యూ షుడ్ వాచ్ ఇట్ you should get rid of it now because jiddu krishnamurti told you should do that or you should look at your self forget about jiddu krishnamurti i so tarvata na photo pettesi miri pooja cheyaddhu na vigraham pettesi poojulthunde endukante veedu vigraham pettaadante poojyesi chethru kadigescundhi adoka rule అదే ఒక రూల్ అది విగ్రహం పెట్టాడు అంటే పూజ చేసేస్తాడు అష్టోత్తర శతనామ పూజ చేసేస్తాడు ఎవడో అష్టోత్తరం రాసేస్తాడు వీడు పూజ చేసేస్తాడు ఇప్పుడు రామచలక విగ్రహం ఒకటి పెట్టారు అక్కడ దేవాలయం ఒకటి కట్టారు రామచిలక్కి ఇప్పుడు రామచలక్కి అందులో కట్టింది ఎక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అక్కడ మంచి పండితులు ఉంటారు వాళ్ళు రామచలక్కి అష్టోత్తరం వెంటనే రాసేస్తారు ఓ పండితుడిని పట్టుకుని నేనే రికమెండ్ చేయగలుగుతాయి ఇద్దరు ముగ్గురు పండితుని వాళ్ళు ఎవరోనో పట్టుకుని కొంచెం ఆయన సత్కారం చేసి ఆయనకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఓ సభాముఖంగా ఆయన చేత రెండు పద్యాలు చెప్పించి తర్వాత ఏమన్నా మీరు రామచనక దేవుడికి అష్టోత్తర శతనామ పూజకి ఒక అష్టోత్తరం రాయండి అంటే టక్కుమన్ వన్ వీక్ హీ విల్ మేక్ ఇట్ రెడీ తేరాల్సి కాలాల్సి తక్కువను తయారు చేస్తాడు ఆ రామచనక్కు వీడేమో అష్టోత్తర శతనామ చేసేసి వెళ్ళి వైన్ షాప్ నడుపుతాడు